ఆయన అలా చెప్పడం ఆయన చెప్పేది ఆయన చెప్తాడు కానీ వీడు అలా అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుని ఇంద్రుడు కూడా అలాగే అర్థం చేసుకుంటాడు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు మనకు ఆత్మ తెలిసిపోయింది అని వెళ్ళిపోతాడు దారి మధ్యలో ఇంద్రుడికి డౌట్ వస్తుంది ఏమని దేహము ఆత్మ ఎలా అవుతుంది ఆత్మ అంటే వినాశము లేనిది కదా ఈ దేహము నశించిపోతుంది ఒకప్పుడు పుట్టింకోప్పుడు గిట్టిది ఇది ఆత్మ ఎలా అవుతుందబ్బా ఈ చెప్పిన దాంట్లో ఏదో గడబడు ఉంది ఆయన సరిగ్గా చెప్పలేదో లేకపోతే మనం సరిగ్గా వినలేదో లేక ఆయన చెప్పాడు మనం విన్నాము మనం సరిగ్గా తెలుసుకోలేదో దీని సమాచారం ఏమిటో మనం మళ్ళీ ఆయన్నే వెళ్ళి అడిగితే బాగుంటుంది అని ఇంద్రుడు ఏం చేసాడంటే దేవలోకానికి వెళ్లకుండగా మళ్ళీ ప్రజాపతి వారి దగ్గరికి వాపస్ వచ్చేస్తాడు ప్రజాపతి చాలా సంతోషించి ఆయనకి బోధిస్తాడు ఆ విధంగా నడుస్తుంది ఆ డాధ ఈ విరోచనలు మాత్రం వెళ్ళిపోతాడు ఎలాగనే అసుర లోకంలో ఆయనకి స్వాగత సత్కారాలు చేస్తారు ఎందుకంటే ప్రజాపతి గారి దగ్గర ఆయన రహస్య జ్ఞానాన్ని సంపాదించుకొచ్చాడు ఉపనిషత్ తెచ్చుకొచ్చాడు గొప్ప జ్ఞానాన్ని పట్టుకొచ్చాడు ఏదో అమెరికా వెళ్ళి టెక్నాలజీ పట్టుకొచ్చాడు కాబట్టి వీళ్ళందరూ స్వాగతిస్తారు పెద్ద సమావేశం చేస్తారు ఆ సభలో అడుగుతారు ఏమండి ఆత్మజ్ఞానం మీరు ప్రజాపతి గారి దగ్గర తెలుసుకున్నది ఏమిటో చెప్పండి అని అడుగుతారు అడిగితే అప్పుడు విరోచనుడు చెప్తాడు చూన్నామా ఈ దేహమే ఆత్మ ఆత్మ అంటే నేను నా దేహమే నా అని చెప్తారు ఇది విరోచనుడు తెచ్చుకొచ్చిన ఉపనిషత్ దీనికి అసురుల ఉపనిషత్ అని పేరు ఆసురీ ఉపనిషద్ ఇక్కడ అసురాణం ఉపనిషదం అది అక్కడున్న వాక్యం కాబట్టి దేహమే ఆత్మ దేహమాత్ర ఆత్మదర్శనం అది అసురుల ఉపనిషద్ ఈ దేహమే ఆత్మ నేను అనగానేమి నేను అంటే ఆత్మ ఆత్మ అంటే నేను నేను అనగానేమి ఇదిగో ఇదే నేను ఈ చేతులు కాళ్ళు ఈ గుండె ఈ స్వమక్ జిఫ కన్నులు చెవులు ఇవే నేను ఇప్పుడు ఏం చేయాలి నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి చెవులకి ఉప్పైన శబ్దాలు కళ్ళకి సుందరమైన దృశ్యాలు నాలుకకు రుచ్యములైన పదార్థాలు ఇంతేంటే సరిపడుతుంది చర్మానికి దేహానికి అందమైన డ్రస్సులు మధురమా లేకపోతే పరిమళభరితములైన సుగంధ విలేపనములు అంటే క్రీమ్స్ ఇవి ఉంటే సరిపడుతుంది అంటే దేహమే ఆత్మ దేహానికి చేసేటువంటి భోగాలే ఆత్మానందం ఇంక ఇంతకంటే వేరే ఉంటుంది దీనికి అసుర ఉపనిషద్దు అని పేరు దేహమాత్రాత్మ దర్శనమేవ ప్రతిపన్నా దేహమే ఆత్మ అనే జ్ఞానంలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు అనే దృష్టిలో జీవిస్తూ ఉంటారు ఎప్పుడైతే దేహము ఆత్మ అయినదో అప్పుడు ఇమీడియట్ గా దాని నుంచి ఫాలో అయ్యేటువంటి కరాలది అంట దాని నుంచి మనకు వచ్చేటువంటి సిద్ధాంతం ఏంటంటే అసు తృప అసు అంటే ఇంద్రియములను తృప అంటే తృప్తి పరోక్షత దేహమే ఆత్మండి కాబట్టి ఏం చేయాలి తాజాగా వంకాయలు తీసుకొచ్చి వంకాయ కారం పెట్టి కూర చేసుకుని చక్కగా వేడివేడిగా నెయ్యి వేసుకుని కడుపు నిండా చేయాలి అదే ఒకటి పోయిన ఆయన తర్వాత ఒక కొనుక్కు తీసి నిద్ర లేచి చక్కగా టీ తాగి టీవీసీలో సినిమా ఒకటి వస్తూ ఉంటుంది ఆ సినిమా సాయంకాలం దాకా సినిమా చూడాలి అది రెండవది ఇలాగే ఉంటాయి అసుతృూపాహ నేనేవో సరళమైన దృష్టాంతాలు చెప్పాను ఇంకా ఆ భోగాల్లో ఇంకా కూడా వెళ్ళవచ్చు అసూతృపాహ ఈ దేహమునకు భోగములను సమకూర్చుటే ఆత్మా ఆత్మానందము ఇంకా అంతకంటే వేరే ఆనందమే ఉంటుంది దీనిని అసురీ ఉపనిషద్దు అంటారు ఈ అసురులు ఎవరనుకుంటున్నారు మీరు అసురులు అంటే కొమ్ములు ఉంటాయనుకుంటున్నారా కొమ్ములే ఉండవు ఈ అసురులు అన్నదానికి గురించి స్వామీజీ ఓ మాట చెప్పాడు ఆయన ఏమన్నారంటే సూటెడ్ పీపుల్ అన్నారు అసురులు అంటే అని అర్థమైందండి సూటెడ్ పీపుల్ సూటు పూపులు ఉంటారండి బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు భోగాలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళే వస్తురండి పీపుల్ వాళ్ళే అసురు సో ఈ అసురులు వాళ్ళు ఏం చేస్తారంటే ధనాన్ని సంపాదించటానికి అసత్యం పల పలకడానికి వెనుకాడరు లంచం పుచ్చుకోవడానికి వెనుకాడరు మోసం చేయడానికి వినుకాడరు ధనం సంపాదించటం కోసం ఎన్ని తప్పు పనులైనా చేస్తారు భోగానుభవంలో కూడా అంతే తమ భోగానుభవానికి ఎవరన్నా అడ్డొస్తే వాడినేమో అక్కడి నుంచి తోసేస్తారు భోగానుభవానికి తల్లిదండ్రులు అడ్డొస్తే తల్లిదండ్రులు మీరు మీరు పల్లెటూరుపై అక్కడ నేను డబ్బు పంపిస్తానని ఇంటికి పంపింగ్ చేస్తారు భోగానుభవానికి ఎవళ్ళు అడ్డు రావడానికి వీరు లేదు ఎవళ్ళు అడ్డు వస్తే వాళ్ళని తోసేస్తారు పాపకారి అశ్రద్ధ దేహమే ఆత్మ దేహము యొక్క భోగములే జీవిత లక్ష్యము అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఈ ఆత్మ నందు శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే ఆత్మధర్మం అది ఆరంభం ఎక్కడ ఉంటుంది వివేకము వైరాగ్యము అలా ఆరంభం అవుతుంది వివేకం అంటే ఏమిటి నేను దేహము కాదు నాహం దేహ అని అక్కడ వివేకం ప్రారంభం వైరాగ్యం అంటే ఏమిటి ఇంద్రియభోగముల ఎందు అక్కడ లేదు ఇవి వ్యర్థములు వీటి ఎందు నాకు నాకు శ్రద్ధ లేదు అని వాటిని త్రోషపుచ్చుత అది వైరాగ్యము ఎంత ఆపోజిట్ ఉందో చూడండి ఈ ఆసు ఉపనిషద్ధలో ఉన్నవారికి ఈ ఆత్మజ్ఞానమునందు వివేక వైరాగ్యములందు శ్రద్ధ కలిగేటువంటి అవకాశము లేనే లేదు అశ్రద్ధానా పురుషా ఓకే అప్పుడు ఏమవుతుంది అప్రాప్య మాం పరమేశ్వరం ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నందు శ్రద్ధ లేదో వారు పరమేశ్వరుడనైనా నన్ను పొందలేరు మీకు రహస్యం చెప్తారు పొంద పొందడమే జీ మానవ జీవితానికి కృతార్థత వన్ ఓకే మనసు ఆ సెటిల్ అయిపోతే ఈశ్వరుణ్ణి పొందడం ఎట్లు అంటే ఈశ్వరుణ్ణి మీరు స్వర్గానికో వైకుంఠానికో కైలాసానికో వెళ్ళి పొందడం అనేది కళ్ళ అదేమీ అలాగేమీ కాదు సెకండ్ థర్డ్ ఈశ్వరుణ్ణి మీరు పొందితే ఇప్పుడు ఇక్కడ మీరు పొందాలి మానవులుగా జీవించి ఉండగానే పొందాలి తప్ప మరణించిన తర్వాత పొందిదేమీ ఉండదు ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగానే మనం ఈశ్వరుణ్ణి పొందాలి ఎలా పొందాలి ఆత్మరూపంగా పొందాలి ఈశ్వరుడు ఆత్మరూపంగా మాత్రమే లభిస్తాడు ఇంకే రకంగానూ లభించదు కాదండి మాకు కళలో కనపడ్డాడంటే వాడు ఈశ్వరుడు కాదు లేదండి ఒకసారి అలా ఫ్లాష్ కింద కనపడ్డాడంటే అది ఫ్లాష్ అంతకుమించేమీ కాదు కాదండి ఏదో సౌండ్ గా కనపడ్డాడంటే అది ఆ సౌండే అది అంతకుమించేమీ కాదు కాబట్టి ఈ కథలు ఎన్ని పనికిరావు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగానే మనం పొందాల్సి ఉంటుంది అంటే ఆత్మధర్మములైన వివేక వైరాగ్యాలను అనుష్ఠిస్తూ శాస్త్ర శ్రవణాదులను చేసి ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి మీరు సాక్షాత్కరించుకున్నటం ద్వారా మాత్రమే మనం ఈశ్వరుణ్ణి పొందగలుగుతాము మీరు ఎప్పుడైతే దేహమే ఆత్మ అనుకుని శ్రద్ధ లేకుండా ఉంటారో ఈశ్వరుణ్ణి పొందే ప్రసక్తి లేదు యజ్ఞాలు యాగాలు అన్నీ చేసినా పుణ్యం వస్తుంది భోగాలు వస్తాయి తప్ప ఈశ్వరుడు లభించడు కాబట్టి ఈశ్వరుడనైన నన్ను వాళ్ళు పొందలేరు అప్రాప్త్య ఇక్కడ టీకాకారులు ఏమంటారంటే హస్తగ్రాహ్యమపి అప్రాప్య అంటారు అంటే ఈశ్వరుణ్ణి పొందేటువంటి అవకాశం మానవునికి అద్భుతంగా గలదు మానవ జన్మ అంటే అది ఎలాంటిదంటే దృష్టాంతం చెప్తారు ఈ ప్రకృతి యొక్క ఈ పరిణామక్రమంలో రివల్యూషన్లో మానవుడు ఆ శిఖరం మీద ఉన్నాడు ఇంకా ఇంతకంటే పరిణామంలో ఇంతకంటే ఉన్నతమైనటువంటి జన్మ లేదు మానవుడు ఆ పరిణామము అనే పిరమిడ్ యొక్క శిఖరం మీద ఉన్నాడు ఇప్పుడు శిఖరం ఆ శిఖరం మీద నిలబడి ఈశ్వరుడు అదిగో చేపట్టుకుని ఈశ్వరుణ్ణి పొందవచ్చును అంత తేలికగా ఉన్నాడు దీనికి ఎలా వేసింది వండర్ ఒకటి చెప్తా చూడండి ఆ కొండ ఉంటుంది ఆ కొండ మీద ఎక్కింది ఆ అమ్మాయి చేయి చాచితే చంద్రవంక చేతికి దొరుకుతుంది అక్కడే ఉన్నాడు చంద్రుడు చంద్రుడు చేతికి దొరుకుతాడు చంద్రుడు అంటే అమృత స్వరూపుడు కానీ ఈ కొండ శిఖరానికి ఎక్కిన ఈ మానవుడు వీడు పైకి చూడడం చేయ చాచడు ఆ అమృత స్వరూపుడైన చంద్రుడిని పట్టుకోడు వీడు ఎంతసేపు కిందగా చూస్తాడు పైకి చూడదు శ్రీరామకృష్ణుల వారు చెప్పినట్టుగా ఊర్ధ్వద దృష్టి ఉండదు అధోదృష్టి ఉండదు కొండ మీద ఉండి కిందకి దృష్టి ఉంటుంది చూడండి అధోదృష్టి ఉంటే అధోదృష్టి ఉంటే అర్థం ఏమిటి దేహమే ఆత్మ భోగాలే ఆనందము ఇది అధోదృష్టి ఈ అధోదృష్టిలో ఉంటే ఏమవుతుంది చూడండి మీకు ఒక విషయం కొండ శిఖరం మీద బయలుదేరే దారులు అన్నీ కిందకేతి వస్తాయి మీరు ఏ దారిలో వెళ్ళినా కొండ శిఖరం నుంచి ఏ దారిలో వెళ్ళినా ఎక్కడికి వస్తారు కిందకి వస్తారు పైకి వెళ్లేందుకు ఇంకా లేదు కొండ శిఖరానికి చేరుకున్నారు కదా కాబట్టి అలా చేస్తూ అందుకోదగ్గ స్థితిలో మానవుడు ఉన్నాడు ఈశ్వరుణ్ణి చేస్తూ అందుకోవచ్చు అయినా కూడా మీరు శ్రద్ధ పెట్టని కారణంగా ఈశ్వరుణ్ణి పొందలేక అప్రాప్య ఇప్పుడేమవుతుంది పొందలేకపోతే ఏమవుతుంది అంటే కానీ ఇంకా శంకరులు అంటారు మత్ప్రాప్త ఆశంక ఈ ఆత్మధర్మమునందు శ్రద్ధ లేనివాడు నన్ను పొందుతా అనే విషయములో పొందుతాడనేటువంటి ఆశంక లేనే లేదు అంటే నన్ను పొందేటువంటి అవకాశము రూపాయలు నయా పైసుంత కూడా ీనికి లేదు ప్రాప్తి మార్గ సాధన భేదభక్తిమాత్రమీ అప్రాప్త్యర్థ చూడండి భక్తి అని ఒక భక్తి వేరు జ్ఞానం వేరు కాదు భక్తియే జ్ఞానము జ్ఞానమే భక్తి భక్తేస్తూయా పరా శైవ జ్ఞానమిర్యదే భక్తి యొక్క ఏ పరాకాష్ఠ గలదో దానికే జ్ఞానము అనేవారు సో జ్ఞానమే భక్తి భక్తియే జ్ఞానం వివేకానంద స్వామి ఏమనివారంటే నేను బాహ్యంగా జ్ఞానిని ఆంతరంలో భక్తు భక్తుడిని శ్రీరామకృష్ణుల వారు బాహ్యంలో భక్తుడు ఆంతరంలో జ్ఞాని అనివారు ఎలా ఏమీ లేదు భక్తియే జ్ఞానము జ్ఞానమే భక్తి భక్తిని జ్ఞానాన్ని విడికల్సి భక్తి వేరు జ్ఞానం వేరు అనుకున్నవాడు వాడు తత్వాన్ని తెలుసుకోవడం ఇంకా తర్వాయే ఆ అంటే ఆరంభంలో ఇది భక్తి ఇది జ్ఞానము అనే కొంత తేడా మనకి అనుభవానికి వచ్చినా ఆ దారిలో నడిచే ఆరంభంలో అలాంటి తేడా మీరు స్వీకరించినా క్రమక్రమంగా భక్తిలో కానీ జ్ఞానంలో కానీ లేక రెండింటిలో కానీ మీరు కొంత ఉన్నతిని సాధించేటప్పటికీ ఆ రెండింటికి ఉండేటువంటి తేడా అంతరించబోతుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తాను రెండు మహావృక్షాలు ఒకదాని పక్కన ఒకటి నిలబడినప్పుడు మూలంలో వేరు వేరుగా కానీ ఆ శాఖల దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ చెట్టు వేరు ఆ చెట్టు వేరు అనే తేడా ఉండదు రెండు కలిసిపోయి ఉంటాయి క్యానొప్పి అంటారు క్యానొప్పి అంత సమానంగా ఉంటుంది మూలాల మటుకు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి భక్తిని పొందజాలడు భక్తి మాత్రమే అప్రాప్త్య భక్తి ఏమిటి భక్తి అంటే ఈశ్వరుణ్ణి పొందే మార్గములు అనబడే సాధనములలో ఒకటి భక్తి ఈశ్వ మత్ మార్గ సాధన భేద భేద రకములలో ఒకటి ఒక రకం భక్తి కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము దాంట్లో భక్తి సో మీరు కర్మయోగం ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు కర్మయోగం మీకు అంతఃకరణ శుద్ధిని కలిగజేసి జ్ఞానయోగంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది జ్ఞానయోగం ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు భక్తి ఉన్నది దాని ద్వారా మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవచ్చు కాబట్టి మత్ ప్రాప్తి మార్గ సాధన నన్ను పొందేటువంటి మార్గములు అవే సాధనములు భేద అంటే రకము దాంట్లో ఒక రకము భక్తి అది కూడా వీడికి లభించదు ఏమిటండి భక్తి చేస్తున్నాడు కదా అంటే చూడండి లోకంలో జనులు చేసే భక్తి అత్యంత ప్రాథమికమైన భక్తి కిండరగార్తీయం ఏవో కోరికలో దానికోసం దేవుణ్ణి పూజించామనో లేకపోతే దేవుడు వైకుంఠంలో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు ఆ దేవుణ్ణి పూజించాము అనో అది ఆ భక్తి చాలా ఆరంభస్థాయిలో ఉన్న భక్తి మీరు దేవుడి పూజించడము అంటే ఈశ్వరుణ్ణి మీరు హృదయంలో మీరు ధ్యానం చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడు మీరు కొంత ప్రోగ్రెస్ చేసినట్టు అర్థం ప్రతిమా స్థూల బుద్ధీనా సర్వత్ర విదితాత్మనాం అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీ హృది దైవతం ప్రతిమా స్థూల బుద్ధీనాం సర్వత్ర విదితాత్మనాం అని మనస్మృతి కారణం బ్రాహ్మణులకు అంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణులకు దేవుడు ఎక్కడుంటాడు అగ్నియే దేవుడు వాళ్ళకి అగ్నే దేవుడు ఇంక నుంచి తీర్థయాత్ర స్పెషల్ ఈ ఊరు ఆ ఊరు ఈ దేవాలయ దేవాలయం వాళ్ళు ఏం తిరగరు ఎరగక్కర్లా వాళ్ళకి అగ్నియే దేవుడు మునీనాం హృతిదైవతం ముని అంటే మననశీలు అంటే మన సాధకులకు దేవుడు హృదయంలోనే ఉంటాడు మనము ఈ టెంపుల్ ఆ టెంపుల్ అంటూ పొరుగు తీయాల్సిన సందర్భం ఏమీ లేదు ఎందుకంటే హృదయమే టెంపుల్ హార్ట్ ఇస్ ది టెంపుల్ గుణీనాం హృది దైవతం ప్రతిమా స్థూల బుద్ధి నాం ఈ రకమైన సూక్ష్మమైన విచారం లేకుండగా స్థూలమైన బుద్ధి గలవాళ్ళు స్థూలమైన అంటే అర్థం కావలసిన బండ బుద్ధి గల వాళ్ళు అని వస్తారు బండ సో స్థూలమైన బుద్ధి గల వాళ్ళకి ప్రతిమ ఒక ప్రతిమ ఒక ప్రతిమ చేసి పెట్టాలి వాడికి అప్పుడే దేవుడు ఈ చెట్టు చూపించి ఈ చెట్టు దేవుడురా అంటే వాడు ఒప్పుకోడు చెట్టు దేవుడు ఎలా అవుతాడు అంటాడు ఆ చెట్టు ఆ కాండాన్ని దొలిచి దాన్ని వుడ్ కార్వింగ్ చేసి దాంట్లో నేను దేవుడు బొమ్మని చెట్టాడు చెట్టి ఇదిగోరా దేవుడు అంటే ఆం కలక వెళ్తాడు దారుభూతో మురారి అన్నాడు ఓ కవి దేవుడు వీళ్ళని చూసి గుండె ఆయనకి నిరుత్సాహం కలిగి ఆయన కట్టె అయిపోయేట దారుభూతో మురారి అని అన్నారు పూరి క్షేత్రంలో కట్టేగా ఉంటాడు కదా సో అలాగే ఓ కవి ఎలా అంటాడు కాబట్టి సో ప్రతిమా సూలబుద్ధీనా సర్వత్ర విదితాత్మనా ఆత్మస్వరూపం తెలుసున్న వారికి లోపల దేవుడే బయట దేవుడే అంతటా దేవుడే ఉంటాడు సర్వం కల్మిదం బ్రహ్మ అది తర్వాత శ్లోకంలో రాబోతోంది మనం విస్తారంగా చూద్దాము కాబట్టి భక్తి అంటే తన హృదయంలో ఆత్మరూపంగా దేవుణ్ణి దర్శించుట అది భక్తి యొక్క పరాకాష్ఠ ఆ దిశలో మీరు వేసే అడుగులు భక్తి యోగము అనబడతాయి కాబట్టి దేవుడు నా ఆస్తికుడు అంటే ఊరికే తీర్థయాత్రలు చేసేసిన వంత మాత్రాన ఈ స్థాయికి వచ్చేసేదని మీరు అనుకోరాదు సో లేకపోతే మన కోరికలు దీన్ని మర్చెంటైల్ డివోషన్ అంటారు అంటే మర్చెంటైల్ స్పిరిట్తో చేసేటువంటి డివోషను అదేదో చాలా గొప్ప డివోషన్ అని లేదు కనుక ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి ఆ భక్తి యోగం ఏదైతే దానిని కూడా ఈ శ్రద్ధ లేని వీరు ఈ ఆసు ఉపనిషత్తులో ఉండేటువంటి శ్రద్ధాళువులు కాని జనులు దానిని కూడా పొందలేరు అప్రాప్త్య నివర్తంతే నిశ్చయన వర్తంతే కొని ఈశ్వరుణ్ణి పొందలేకపోతే మరి వాళ్ళు ఎక్కడుంటారు ఫలానా చోట ఉండిపోతారు ఖచ్చితంగా అక్కడే ఉండిపోతారు క్వా ఎక్కడ ఎక్కడ ఉండిపోతారండి అంటే మృత్యు సంసార వర్త్మని అక్కడ ఉండిపోతారు నిశ్చయంగా ఇంకక్కడి నుంచి పైకి వచ్చేది ఏం లేదు సో మృత్యు యుక్త సంసార మృత్యు సంసారస్య వర్త్మ రకతియది ప్రాప్తిమాగ వర్త మృత్యు సంసారవర్తనం ముందు మృత్యు సంసార మధ్యమదలోపసమాస మృత్యువుతో కూడిన సంసారము మృత్యువుతో కూడిన సంసారము అసలు సంసారము అంటే ఒకటో మీరు అర్థం చేసుకోవాలి సాధారణంగా జనులు సంసారము అంటే భార్యాపిల్లలు అని అనుకుంటారు అలా అంటారు కూడా నేను నా సంసారము బయలుదేరాము అంట అంటే ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు కలిసి వెళ్తున్నారు అని అంటారు సో ఆ రకంగా అనుకుంటారు కానీ సంసారము అంటే భార్యాపిల్లలని కాదు అర్థం భార్యాపిల్లలు సంసారం ఎందుకు అవుతారు వాళ్ళని వీడే కదా ధరికి చేర్చుకున్నాడు పెళ్ళో పెళ్ళో పెళ్ళో అని పెళ్ళి చేసుకున్నాడు తర్వాత పిల్లలో పిల్లలో పిల్లలో అని పిల్లల్ని కొట్ పిల్లల్ని కన్నాడు ఇప్పుడు భార్య పిల్లలు సంసారం అంటే ఎక్కడ దుడుతుంది వీడే తెచ్చుకున్న సంసారం కదా అది కాబట్టి సంసారము అంటే అది కాదు సమ్యక్ సరథి ఇది సంసార వద్దన్న సుఖం మధ్యాహ్నం దుఃఖం మళ్ళీ సాయంకాలం సుఖం రాత్రి దుఃఖం ఎల్లారి లేస్తే సుఖం ఒక గంట ఎప్పటికీ దుఃఖం ఈ రకంగా సుఖము దుఃఖము అనేటువంటి వియ్యాల ఊగివాడు సంసారి సుఖ దుఃఖ ప్రవాహమునకే సంసారము అనిపేరు మానవులు అలాగే ఉంటారు మీరు చూడండి మానవులు జీవితాన్ని తరిచి చూడండి ఓ క్షణం సుఖం ఇంకో క్షణంలో దుఃఖం ఓ రోజు పెళ్ళి మొన్నాటి రిసెప్షను ఆ మొన్నటి నుంచి కలహము ఎందుకు సంసారం ఉంటే అలాగే ఉండాలి పెళ్లికి పెట్టే డబ్బులు ఇంకా అప్పు తీర్చడం తర్వా ఉంటుంది అప్పుడే కలహం ఆరంభమైపోతుంది మరి పెళ్లి కాబట్టి పోను ఉద్యోగం లేదని దుఃఖం సరే మొత్తానికి ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగంలో ప్రమోషన్ లేదని మళ్ళీ దుఃఖం ఉద్యోగం వచ్చిన ఆనందం ఎంతకాలం ఉంటుందో నెల ఉంటుంది మళ్ళీ అప్పటితో ఆ ఉద్యోగం మీద శ్రద్ధ పోతుంది ప్రమోషన్ కావాలి ఇంకా డబ్బులు ఎక్కువ కావాలి అని ప్రారంభం ఈ సమస్య కంప్యూటర్ వాళ్ళకి మరీ ఎక్కువ అని ఎవరో చెప్పారు నాకు దీనికి ఇంగ్లీష్లో ఓ పదం ఒకటి ఎట్లీస్ట్ అని అంటారు వాళ్ళు కంప్యూటర్ ఉద్యోగం మంచి ఖరీదైన ఉద్యోగంలోనే జాయిన్ అవుతాడు ఆరంభంలోనే మంచిగా ఇస్తారు అది ఓ రెండు నెలలు మూడు నెలలు మంచి ఉల్లాసంగా ఉంటుంది ఆ తర్వాత ఇన్ఫోసిస్లో ఇంతకంటే ఎక్కువ ఇస్తున్నారు కదా మనం అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనిపిస్తున్నాం అయిపోయింది అంతే దీంట్లో ఉండే ఉత్సాహం ఇంకేం లేదు అలాగ డ్రాగింగే ఎద్దు బరువులాగినట్టుగా అవుతూ ఉంటాడు ఇన్ఫోసిస్కి వెళ్తే ఆనందం దొరుకుతుంది ఇంక ఇక్కడ ఆనందం ఉండదు ఇన్ఫోసిస్కి వెళ్ళాడు అనుకోండి వెళ్తే గూగుల్కి వెళ్తే కానీ మళ్ళీ ఆనందం దొరకదు మళ్ళీ అక్కడ ఇంకొకటి ఈ రకంగా దీంట్లో సంసారంలో సుఖము అనేది అది ఎంతసేపు ఉంటుందండి అలాగే మెరుపు మెరిసినట్టు అలా సుఖం మెరుస్తుంది పోతుంది ఆ తర్వాత ఉంటా మళ్ళీ దుఃఖం అసలు సుఖమనేది ఏమిటంటే మూడు దుఃఖాల మధ్య నుండే విరామమునకే సుఖము అని పేరు సుఖం అంటే వేరే ఏమీ లేదు ఓ దుఃఖం పూర్తయింది ఇంకో దుఃఖం ఇంకా ప్రారంభం కాలేదు మధ్యలో కొంత గ్యాప్ ఏదైతే ఉందో దానికే సుఖము అని పేరు అంతకంటే కాబట్టిలో ఈ సుఖ దుఃఖముల ప్రవాహం ఆ సుఖం కోసం మనం పడే పాట్లు ఆ దుఃఖాన్ని తప్పించుకోవడం కోసం మరిన్ని పాట్లు సుఖం కోసం పడే పాట్లు దుఃఖాన్ని తప్పించుకోవడం పడి పాటలు అవి మరింత దుఃఖాన్ని కలగజేస్తూ ఉండడము ఇది సంసారము అయితే ఈ సంసారంలో ఇంకో డైమెన్షను ఏమిటంటే ఇది షార్ట్ రేంజ్ డైమెన్షను లాంగ్ రేంజ్ డైమెన్షన్ ఒకటి ఉంది అలా అయితే కంపెనీకి షార్ట్ రేంజ్ విషను లాంగ్ రేంజ్ విషము అని ఉంటాయి సంసారం కూడా అలాంటిదే ఈ షార్ట్ రేంజ్ విషయం చెప్పాను లాంగ్ రేంజ్వి కంటే పుట్టాను గిఫ్ట్ తాను జన్మ మృత్యు మృత్యు తర్వాత ఏమొస్తుంది జన్మ జన్మ రాగానే మళ్ళీ ఏమొస్తుంది మృత్యు వస్తుంది ఇదో ఇది సంసారం అంటే సంసారం అంటే ఈ ప్రవాహంలో పడి గిలగిల కొట్టుకోవడము దానికి సంసారము అని పేరు అంతేకాని భార్యాపిల్లలు సంసారం కాదు కనుక ఇంకోహల్ మెచ్చి మీద అలా వేసేయకూడదు మనము ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో జన్మ మరణముల ప్రవాహములో కొట్టుకుపోతూ ఉన్నాము ఇది ఎప్పటికైనా అంతమవుతుందనేటువంటి ఆశ లేదు దీనికి సంసారము అనిపారు మృత్యు శబ్దానికి జన్మ అనే పదాన్ని యాడ్ చేసి చెప్పారు మీరు ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే నేను నిన్న చెప్పాను మాట ఈ ఈ సంసారంలో అంటే ఈ జీవితంలో సర్వము మృత్యువుచే గ్రస్తమై ఉన్నది సర్వము ప్రతిదీ కూడా మృత్యువుచే గ్రస్తమై ఉన్నది ఇది సంసారం దీనికి విద్యాప్రకాశ్ ఆనందగిరి ఓ దృష్టాన్ని గుర్తు ఉండేవారు చిన్న కథకైనా చెప్పేవారు నాకు చాలా ఇష్టం ఆ కథ నీకు చెప్పే ఉంటాను నేను ఇష్టం ఉంటే చెప్పే ఉంటాను అయినా ఇంకోసారి గుర్తు చేస్తాను ఒక మహారాజు ఒక పెద్ద ప్రాసాదాన్ని కట్టించాడు దాన్ని ఎలా కట్టించాడు ఆర్కిటెక్ట్స్ బెస్ట్ ఆర్కిటెక్ట్స్ టీమ్ పెట్టి డిజైన్ వేసి కట్టించాడు బెస్ట్ ఇంజనీర్స్ టీం పెట్టి మంచి మెటీరియల్స్తో కట్టించాడు బెస్ట్ వాస్తు ఈ వాస్తు వాళ్ళని ముందే పట్టుకోవడం మంచిది తర్వాత ఈ టేబుల్స్ టేబుల్ అయితే పర్వాలేదు ఈ తలుపులు తీసి అక్కడ పెట్టుకుంటే ఎలా పెడతారు ముందే వాడిని పట్టేసుకుని ఆయన నువ్వు చెప్పు ఈ తలుపు ఎక్కడ పెట్టాలో నువ్వే సెటిల్ చేయాలి తమ్ముడు అని సెటిల్ చేసుకోవడం బెస్ట్ వాస్తువాళ్ళని వాస్తు పండితులని పట్టుకుని అదంతా వాళ్ళ చెప్పినట్టుగా కట్టించాడు తర్వాత ఇంటీరియర్ డెకరేటర్స్ని పట్టుకుని పర్ఫెక్ట్గా ప్రసాదం అంతా డెకరేట్ చేయించాడు అంత ప్రసాదం రెడీ ఫర్ ఆక్యుపేషన్ గృహప్రవేశ ఉత్సవానికి సిద్ధంగా ఉండే అప్పుడు ఈ నాలుగు టీమ్స్ని కలిపాడు ఆయన ఒక సమావేశం పెట్టాడు వీళ్ళ నాలుగు టీమ్స్ వీళ్ళతో ఏమన్నా అంటే మీరు కలిసి వెళ్ళి ఆ ప్రసాదాన్ని పరీక్ష చేసి ఇంకేమైనా లోటుపాట్లుంటే చెప్పండి అవన్నీ పూర్తి చేసుకున్నాకనే నేను గృహప్రవేశం చేస్తాను సరే వీళ్ళు వెళ్ళి ప్రసాదాన్ని చక్కగా లోతుగా పరిశీలించి మళ్లీ సభకు వచ్చి చెప్పారు మహారాజా ప్రసాదంలో ఏ రకమైన లోటు లేదు ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ లేవు వాస్టివ్ డిఫెక్ట్స్ లేవు ఆర్కిటెక్చర్ డిఫెక్ట్స్ లేవు ఇంటీరియర్ డెకరేషన్లో ఏమైనా లోటుపాట్లు లేవు అని చెప్పారు అద్భుతం ఇంకే ఉంది అయితే ఇంతట్లోగా అక్కడ సాధువు ఒకటి ఉన్నాడు ఆయన లేచి నిలబడి మహారాజా ఈ ప్రాసాదంలో నాకు రెండు దోషాలు కనపడ్డాయి అని అన్నాడు ఏమిటండి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఈ సాధువు వీళ్ళెవలకి తెలియని దోషాలు ఆయనకేం తెలిసేయా అని ఆశ్చర్యపోయారు ఆ సరే రెండు అంటే ఒకటి ఈ ప్రాసాదం ఎవడైతే తన కోసం కట్టించుకున్నాడో వాడు ఆ ప్రాసాదంలో కేవలము అల్పకాలం మాత్రమే జీవించగలుగుతాడు ఇది ఒక దోషండి రెండు ఈ ప్రాసాదం ఎంత గొప్పగా ఎంత మెటీరియల్స్ వాడి కట్టినా ఇది కొంతకాలం అయ్యేప్పటికీ శిథిలమై పడిపోతుంది ఇది రెండు ఈ రెండు దోషాలు డాక్టర్ డాయే చెప్పాడు అది కథ కాబట్టి ఈ సంసారంలో ప్రతీదీ కూడా ఆ ఆ మృత్యువు చేత గ్రస్తమై ఉంటుంది నిజానికి ఎలా చెప్తాడంటే మనిషి పుట్టినప్పుడు ఎక్కడ పుడతాడో తెలుసిన ఆ మృత్యువు యొక్క కూరల లోపలే పుడతాడు ఎప్పుడు ఆ మృత్యువు కూరలు మూసిస్తే అప్పుడు పోతాడనమాట పుట్టడవే అక్కడ పుడతాడు పుట్టిన కొంతకాలానికి కూరల్లోకి వెళ్ళడం కాదు పుట్టడవే కూరల మధ్యన పుడతాడు మృత్యువు యొక్క కూరల మధ్యన పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నాడు మృత్యు కూరలలోనే పెరుగుతున్నాడు పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించాడు అక్కడ ఎప్పుడు మృత్యు ఉంటాడు మనిషి ఎప్పుడు ఎప్పుడు ఆ కూరలు మూసుకుపోతే అప్పుడు కథమైపోతాడు అది కొంతమందికి బాల్యంలోనే మూసుకుంటాయి కొంతమందికి యవ్వనంలో కొంతమందికి మధ్య వయస్సులో కొంతమందికి పెద్ద వయస్సులో ఎల్లీగా మూసుకుపోయినవాడు కృతార్థుడు ఎందుకంటే ఈ సంసారం యొక్క దుఃఖం పూర్తయిపోతున్నారు ఇది సంసారం మృత్యు సంసారం వర్తనము దాంట్లో ఏమీ సారము లేదు కాబట్టి దాంట్లోనే మిగిలిపోవుట ఈశ్వరుణ్ణి పొందలేకపోవుట ఇది ఆత్మధర్మము ముందు శ్రద్ధ లేని వాళ్ళకి కలిగేటువంటి గతి దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత పుణ్యం చేసినా ఎంతో కొంత పాపం కూడా దాని పక్కనే ఉంటుంది ఎంత పుణ్యం చేసినా పక్కన పంత పాపం ఉంటుంది ఆ పాపం ఉన్నప్పుడు అది నరకాన్ని కలిగించి తీరుతుంది తప్పకుండా నరకం కలుగుతుందండి ధర్మరాజు గారు ఆయన దేహత్యాగం చేసిన తర్వాత ఆ దేవదూతలు ఆయన నరకానికి తీసుకెళ్ళారు ఆయన వెళ్ళేప్పటికే అక్కడ ఇంకా ద్రౌపది అర్జునుడు వీళ్ళందరూ ఉన్నారు ఈయన వెళ్ళారు ఆయనకి తల తిరిగిపోయింది ఏదంటే మేము పాండవులు నరకానికి వచ్చేట అప్పుడు మరి దుర్యోధనాదులు ఎక్కడ ఉన్నారు అని అడిగారు ఆయన స్వర్గంలో ఉన్నారండి రామా రామా ఏమి దురన్యాయం అంటే అప్పుడు యమధర్మరాజు చెప్పాడు ఏదే అన్యాయం కాదు కొద్ది గొప్ప పాపం మీకు ఉంది అని వచ్చారు మీరు కొద్ది గొప్ప పుణ్యం దుర్యోధనాభివృద్ధి ఉంది అక్కడికి వెళ్ళారు కొద్ది రోజుల్లో ఈ పరిస్థితి రివర్స్ అవుతుంది మీరు అక్కడికి వెళ్తారు వాళ్ళు ఎక్కడికి వస్తారు మీరేం చెంత చేయాల్సిందేం లేదు సంసారం అంటే ఇలాగే ఉంటుంది అని యమధర్మరాజు గారు జ్ఞానోపదేశం చేశారు ధర్మరాజు గారికి కాబట్టి ఈ సంసారం మార్గంలో ఎంతటి పుణ్యం చేసుకున్నవాడైనా పొద్దు గొప్ప నారక్కము తప్పదు తర్వాత పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళడం లేదు అయితే చేసిన పుణ్యం ఎంత గొప్పదైనా ఖర్చు అయిపోతుంది స్వర్గానికి వెళ్ళడం అంటే మనీ డిపాజిట్ చేసి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళడం వంటిది ఆ డిపాజిట్ అయిన మనీ పూర్తి అయిపోతూనే వాడు మనం బయటికి పంపించేస్తాడు స్వర్గం అంటే దక్షిణే పుణ్యం మర్త్యలోకం విశంతి అయితే పుణ్యం క్షయం అయిపోయాక కొంచెమే పుణ్యం మిగిలింది ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది ఒక పిచ్చరే మిగిలింది అనుకోండి వీడు మళ్ళీ మనిషిగా పుడతాడనే హామీ ఏమీ లేదు మళ్ళీ బొద్దింక గానో లేక చిక్ చిక్ కోడి పెట్ట అలాగో పుడతాడు ఉంటే బ్రేక్ఫాస్ట్ టేబుల్ అనేది ప్రత్యక్షం అవుతాడు మొన్న అడుగుతున్నా కాబట్టి మళ్ళీ పుడతాడు మనిషిగా పుడతాడనే నియమం కూడా ఏమీ లేదు తిరియక్ ఆది ప్రాప్తి మార్గ ఈ సంసారంలో పడి జీవుడు ఇలా పరిభ్రమిస్తూనే ఉంటాడు ఎవడైతే ఆత్మధర్మం ఉన్నందు శ్రద్ధ లేనివాడో వాడు ఈ శ్రద్ధ లేని వాళ్ళలో కర్మ కర్మఠులు కూడా పెట్టేస్తాం మనం కర్మఠులు ఉపాసకులు లౌకికులు అందరూ ఇదే మార్గంలో ఉంటారు దీంట్లోనే కొంచెం హెచ్చు తమ్ములు ఓసారి స్వర్గం ఇంకోసారి నరకం ఓసారి మనుష్య జన్మ ఇంకోసారి పశు జన్మ దీంతోనే పనిచిరుగుతూ ఉంటారు పునరపి మర మరణం పునరపి జననం ఇదే నడుస్తూ ఉంటుంది ఎవరు వీరు ఆత్మధర్మమునందు శ్రద్ధ లేని వారు తస్మిన్నేవ వర్తంతే వ్యత్యథ వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళిదేమీ లేదు ఆ సంసార మార్గంలోనే మిగిలి ఉంటారు భాగవతంలో దీనికి ఒక చెప్పారు వీడికి ఒక కా కాసారము కాసారం అంటే లేక్ ఒక లేక్ వద్దున్న నిలపన్న ఉన్నాడు దాహం వేసుకో అయితే ఆ లేకులో ఉండే నీటి నీటి మీద నాచు కప్పి వేసుండి ఆ నాచు తొలగిస్తే స్వచ్ఛమైన నీరు ఉంది అడుగునాడు వాడికి దాహం వేసుకోండి నీరు కావాలి నాచు తొలగిస్తే నీరు దొరుకుతుంది కానీ దానికేసి చూస్తే నాచు కనపడుతుంది అంటే నీరు కనపడదు ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే అటు కేసు చూశాడు ఇది ఇక్కడ నీళ్లు లేవు అని అనుకుని అటు కేసు చూశాడు అటు కేసు చూస్తే అదంతా ఆ ఎడారి చక్కటి నీళ్లు కనపడతాయి వీడికి ఎందుకని ఎండమాములు కాబట్టి ఏం చేస్తాడంటే ఈ కాసారాన్ని విడిచిపెట్టేసి ఎడారిలోకి పరుగెత్తుకుంటూ పోతాడు ఏమవుతాడు ఎడారిలో మట్టి పాలవుతాడు ఇదిగో ఆత్మధర్మమునందు శ్రద్ధలేనివాడు అటువంటి వాడు ఎందుకంటే వీడి హృదయంలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు కానీ అజ్ఞానము చేత కప్పివేయబడి ఉన్నాడు ఆత్మరూపుడై ఉన్నాడు పైగా తానే దైవసం దైవత్వంతో నిండి ఉన్నాడు తానే పూర్ణుడై ఉన్నాడు కానీ తన స్వరూపము తనకు తెలియని కారణంగా తాను పూర్ణ ఆనందఘనుడను అని తెలియక ఈ ఆనందము ఈ సుఖము ఈ సంసారంలో ఉంది అని అనుకుని ఆ సంసారం వైపు పరుగులు తీస్తాడు అశురూపనిషత్నం ఆ సంసారంలో వీడికి ఏం దొరుకుతుంది జన్మ మృత్యువు సుఖదుఖముల ప్రవాహము పశుపక్ష్యాది జన్మలు నరకము ఇవే లభిస్తాయి తప్ప వీడికి ఆనందం అనేది లభించే ప్రసక్తియే లేదు ఇది భాగవతంలో చెప్పినటువంటి విషయాలు కాబట్టి అలా చేయకూడదు మనం మనం చేయాలి ఈ అజ్ఞానమనే నాచును తొలగించి మన హృదయంలోనే ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండే ఈశ్వరుణ్ణి సాక్షాత్కరించుకుని జీవన్ముక్తులనై సంసారబంధం నుండి విముక్తుని విముక్తిని పొందవలసిండును జగ వ్యక్తమూర్తినా మత్స్థాని నాహన్థిత ఈ శ్లోకంలో మూడు వాక్యాలున్నాయి మయా తతమిదం సర్వం జగద్వ్యమూర్తినా అది ఒక వాక్యం అవ్యక్తమూర్తినా మయా ఇదం సర్వం జగత్ తతం అది ఒక వాక్యం మత్స్థాని సర్వూతాన్ని అది రెండో వాక్యం అహం తేషు నా అవస్థిత అది మూడు ఇది ఈశ్వర తత్వానికి సంబంధించిన చాలా గొప్ప శ్లోకం ఇదిగో మన ముందు జగత్తు గలదు జగత్తుని ఎప్పుడు కూడా ఇదం అని వర్ణిస్తారు ఇదం మీరు దేనిని ఇదం అని చూపించగలుగుతారో అదంతా జగత్తు అవుతుంది ఇదమ్మంటే తెలుగు ఇది ఇది అని మీరు దేనిని చూపిస్తే అది జగత్ అవుతుంది జగత్ అంటే అర్థం ఏంటంటే గచ్చతి ఇది జగత్ ఏదైతే ఎప్పుడు మారిపోతూ ఉంటుందో ఎల్లవేళలా మారిపోతూ ఉంటుందో దానికి జగత్ అనిపారు కాబట్టి ఇప్పుడు జగత్తులో రెండు లక్షణాలు వచ్చాయి ఒకటి నిరంతర పరివర్తన శీలము మా ఇది అని చూపించ దగ్గది దృశ్యము ఈ రెండు జగత్తు లక్షణాలు ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి అది జగత్ అవుతుందా ఆ ఆత్మ అవుతుందా జగత్త అవుతుంది జగత్ అంటే అనాత్మ ఆత్మ కానిది ఆత్మ ఉంటే టేబుల్ టేబుల్ మీద వేసిన పొరుకుంది ఇది ఏమిటవుతుంది ఆత్మ అవుతుందా పొరుగు మెత్తగా ఉంది కదా ఆత్మ అవుతుందా అవదు దాని మీద వేసినటువంటి తివాచి మంచి ఖరీదైంది కదా పని ఆత్మ అవుతుందా అవదు ఓన్లీ నేను వేసుకున్న ఈ డ్రస్ చాలా ఖరీదైన డ్రెస్సు వాళ్ళకి డబ్బు కోసి కొన్న డ్రస్ సూటు బూటు సూటెడ్ పీపుల్ ఉంటప్పుడు ఆ డ్రెస్సు అదేమన్నా ఆత్మవుతుందా అవదు ఎందుకని రెండు కారణాలు ఇదం జగత్ ఇది అని దృశ్యము మారిపోతూ ఉంటుంది ఈ వేళ సూటివాడ బాగుంటుంది రేపు ఎలా ఉంటుంది ఓ ఎలా ఉంటుంది ఇంకా చెప్పశక్యం కాదు దాన్ని సరఫనీళలో పెడితే కానీ దాని దగ్గరికి వెళ్ళడం కష్టం కాబట్టి సూటు బూటు కూడా జగత్తము ఈ దేహం ఏమిటండి ఇది జగత్తా ఇది కూడా జగత్ ఎనీవే సో ఈ విధముగా ఇదం శబ్దం చేత నిర్దేశించబడేది జగత్తు ఈ జగత్తు ఇప్పుడు ఈ జగత్తుని చూసి దాంట్లో ఒక చక్కని వివేకం ఉన్నది వివేకంతో చూడాలి వివేక బుద్ధితో చూడడం అభ్యాసం చేయాలి ఇప్పుడు ఎలాగంటే మీరు ఇప్పుడు ఈ జ్యువెలర్ షాప్ దృష్టాంతం తీసుకోండి మీరు ఏదైనా బంగారు నగల షాప్కి వెళ్ళారనుకోండి ఆయన మీకు నగను ఒక నెక్లెస్ మొదలైనటువంటి ఆభరణాన్ని మీకు అమ్ముతాడు ఆయన ఇంకో ఇది నెక్లెస్ అండి ఇది మీ మెడకి చాలా అందంగా ఉంటుంది ఈ నెక్లెస్ను హేమమాలిని మొదలైనటువంటి స్టార్స్ అందరూ పెట్టుకునే నెక్లెస్ ఇదే ఇదే స్టైలు అని చెప్తాడు మీరు కొని తీసుకొస్తారు మెడలో పెట్టుకున్న తర్వాత ఆనందిస్తారంట ఎప్పుడో డబ్బు అవసరం అవుతుంది డబ్బు అవసరం అయితే ఏంటి చేయాలండి మనపూర్వం గోల్డ్కి వెళ్ళాలి ఈ నెక్లెస్ కోసం అంతే కదా పెద్ద మోదీ కలవడుతూ ఉంటుంది ఇది ఒరుకులుంది కదా ఓడ్ ఈ వచ్చిన కొత్తగా వచ్చింది మీరు అవరికాయ వెళ్ళక ముందు లేదు అవరికాడి ఇక్కడ సిద్ధంగా ఉండదు రెడీవే సో మనపురం గోల్డ్ లోన్ కోసం ఈ నెక్లెస్ పట్టుకెళ్తే ఎవరినైనా నా దగ్గర నెక్లెస్ ఉండండి ఇదిగో చూడండి ఎంత గొప్ప డిజైన్ ఉందో అని ఇలా పట్టుకెళ్లారనుకోండి అతను ఏం చేస్తాడు దాన్ని అలా తీసుకోడు ఇలా తీసుకుంటాడు చేతుల్లో ఇలా తీసుకుంటాడు ముద్ద కింద తీసుకుంటాడు ఇలా నెక్లెస్ కింద తీసుకోడు మీకు అమ్మేపుడు ఎలా చూపించి ఎలా అమ్మాడు ఇలా ముద్ద కింద అమ్మాడా ఇలా పెట్టడానికి తీసుకునేప్పుడు ఎలా తీసుకుంటాడు ఇలా తీసుకోడు ఇలా ముద్ద తీసుకుంటాడు తీసుకుని టోకన్ వేస్తాడు టోకన్ వేసి అమ్మ మీకు ఐదు వేలు వస్తుందని చెప్తాడు అదండి చాలా గొప్ప నెక్లెస్ అందండి అమ్మ నెక్లెస్ అని ఇంక ఎన్ని సార్లు అది బంగారం నెక్లెస్ కాదు అది అది మీకు ఇంత తులాలు ఉంది మీకు ఐదు వేలు వస్తుంది అంటే కాదండి చాలా విలువైన నెక్లెస్ నెక్లెస్లో అలాంటి మాటలు మీరు మాట్లాడద్దు అది బంగారం అని అంటాడా అన్నా చూడండి ఎంత వివేకం వచ్చేసిందో కాబట్టి ఇప్పుడు ఇదేమిటి నెక్లెస్ బంగారమా ఒక దృష్టితో నెక్లెస్ ఇంకో దృష్టితో బంగారం అలంకరించుకునే టైంలో నేను బంగారం అలంకరించుకుంటున్నాను అంటారా నెక్లెస్ అలంకరించుకుంటున్నాను అంటారా నెక్లెస్ అలంకరించుకుంటున్నాను మనపురం గోల్డ్ లోని వాళ్ళకి అన్నే టైంలో నెక్లెస్ అమ్ముతున్నాను అంటారా బంగారం అమ్ముతున్నాను అంటారా బంగారం అమ్ముతు బంగారం కొడువ పెట్టారు అని అంటారు కాబట్టి ఉన్నది అదే అదే ఒక దృష్టితో నెక్లెస్ ఇంకో దృష్టితో గోల్డ్ ఏమండి అయితే ఉన్నది ఒకటైనప్పుడు అది రెండు అవ్వలేదు అయితే నెక్లెస్ అవ్వాలి అయితే గోల్డ్ అవ్వాలి రెండు యథార్థం కావు దాంట్లో ఒకటి సత్యం కావాలి ఇంకొకటి మిథ్య కావాలి సత్యం కానిది కావాలి అంటే మిథ్య కావాలి ఇప్పుడు మీరు మీరు ఆలోచించి చెప్పండి గోల్డ్ నెక్లెస్ దీంట్లో ఏది సత్యం అంటారు ఏది మిథ్య అంటారు గోల్డ్ సత్యం నెక్లెస్ మిథ్య నెక్లెస్ మిథ్య ఎలా అయిందండి మెడో మేము అలంకరించుకుని పార్టీకి వెళ్ళామని అలా మీరు అర్జీవ్ చేయకూడదు ఇప్పుడు ఈ ఈ దృష్టాంతం అంతా చెప్పిన గోల్డ్ ఈజ్ సత్యం నెక్లెస్ మిథ్య సరిగ్గా అదేవిధంగా ఈ జగత్తు మిథ్య దీనికి మూలమునందున్నటువంటి ఏ అఖండ సత్ కలదో అది ఏ సత్యము ఈశ్వరుడు ఈ విషయాన్ని నేను మళ్లీ క్లాస్ లో మరింత వివరంగా చెప్తాను మళ్లీ శనివారం క్లాస్ లో ఓం పూర్ణ పూర్ణ మిమ్మ పూర్ణ